స్తోత్రం ప్రభా పరిశుద్ధి గొప్ప దేవ సర్వశక్తివంతం అబ్రహాం విశాఖ యాకోబ్ ల గొప్ప దేవ అబ్రహాంశాఖ యాకోబ్ లకు చేసిన వాగ్దాని ప్రభావ మీకు మరణ భూ స్థాపన పునరుద్ధి ద్వారా మా అందరి జీవితాలు సంతానంగా చేసిన దేవ పరిశుద్ర కృప అయినా మీకే స్థుతులు స్తోత్రాలు అర్పించుకున్న గొప్ప దేవ ఈ గడిచిన కాలం అంతా ప్రభావ మమ్మల్ని సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకున్నారు మమ్మల్ని సజీవులకు నిలబెట్టుకున్నారాయన దివరాత్రులు మమ్మల్ని కాచి కాపాడు మీకు కృపల్లో మమ్మల్ని బద్దపరచుకున్నారు ఇక నూతన దినాన్ని మీరు మాకు అనుగరించారైనా నీకే వందాలిసయ్య నీకే సతులు సోతాలు అర్పించుకుంటాం ప్రభావ ఇక దినం ఎంతో మంది చూడలేకపోయినారు ప్రభావ అమూలు సజ్జలుగా పెట్టుకున్నారైనా నీకే వందాలిసయ్యా నా ప్రభా యొక్క దిన ప్రభావ మీకు నూతనమైన కృపను మాకు అనుగరించండి నూతనమైన అభిషేకాన్ని మాకు అనుగరించండి ప్రభావ మీకు సన్ని దేవా మాత్రం మాట్లాడండి మా సరి చేయండి దేవాతి దేవా మీకు పశుతాత్మ అభిషేకం నడిపించండి వాకింగ్ ద్వారా మీరు మాత్రం మాట్లాడండి పాఠల ద్వారా మైంపొందండి ఈ మీటింగ్ అంతట్లో ప్రభావ మీరే ఆధిపత్యం నడిపించండి ప్రభావ మళ్ళీ అందరినీ ప్రభావ మీరు బలపరచండి మీ వాక్య చేత మమ్మల్ని సంపూర్ణంగా ప్రభావం ముందుకు పోగా బలపడి తండ్రి ఏసు ప్రవా అంచలంచంలో మీ జ్ఞానంలో మీ ఎదుగులాగన మీరే మాకు సహాయకులు నడిపించినైనా నానాభ్య త్వరగా నడిపించి ప్రతి ఆటంకాలు కొట్టువేసి ఈ నామాన్ని మేమే తెచ్చుకోమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రచనా తండ్రి ఆమెన్ ఆమెన్ పాట పాడతావాళ్ళు ఏసు వందే వందేసే వందనాలు ఏసు వందనాలు ఏసు వందనాలు ఏసు thank you thank you jesus thank you thank you jesus thank you thank you jesus to you thank you thank you jesus thank you thank you jesus thank you thank you jesus to you dhanyawadishu dhanyawadishu dhanyawadishu tujuko నన్ీ నీసు తుజుకో నలభై ఏడు వన్ ఫార్టీ సెవెన్ లో కొన్ని వాక్యాలను మనం ధ్యానిద్దాము వచనాలని దానికన్నా ముందు ప్రార్థన చేసుకుందాం దేవునికి అప్పగించుకుందాం ఈ సమయాన్ని అయ్యా నమ్మకం ఏంటండ్రి ప్రేంగుల తినరాజా అయోగ్యని ఆ పాత్రని ఏమించుతాను యోగ్యత లేని వాళ్ళని ఈ పాదాలు కొట్టుకుంటుండగా స్నాపం చేసుకోండి తండ్రి వాత్యా ఉచ్చరించడానికి కానీ మాట్లాడటానికి కానీ మీ బిడ్డల పేరు పంచుకోవటానికి కానీ నాకు ఏ అర్హత యోగ్యత అయ్యా ప్రేంగుల తండ్రి కృపను పెట్టి మీ యొక్క దయని పెట్టి మీకు రక్త ప్రోక్షణ కిందకు వస్తుండగా అయ్యా జాలి చేసుకోండి కృపను అనుకరించండి దయచేయండి మనం ప్రార్థిస్తున్నాం తండ్రి మంచి రాదని ఒప్పుకుంటా ఈ సమయాన్ని మీ చేతులకి అప్పగించుకుంటా దేవా ఈ కొన్ని వాక్యాలను ధ్యానించడానికి అయ్యా జ్ఞానం అనుకరిస్తారని కృపను అనుకరిస్తారని ఆత్మ నడుపుదలకేమీ వైపు వచ్చిన ప్రతి బిడ్డకే మీకు కొందరు నాకు చెల్లించుకుంటు మమ్మల్ అందరం కింద క్రీస్తు వారి ప్రసిద్ధమైన నామలో ప్రతి మరియు వీడు కొంచెం కీర్తన చూస్తే దావేది మహారాజు దేవుని ఎంతగా స్థుతిస్తున్నాడు ఆయన యొక్క ఔన్నత్యాన్ని దేవుడు ఎంతగా దేవుని ఎంతగా ఆయన గనపరుస్తున్నాడో ఆయనకు సంబంధించినటువంటి గుణగణాలని దేవుడు ఏ విధంగా దేవుని దేవుని ఎదుట ఏ విధంగా ఆయన స్థుతిస్తున్నాడో ఈ విషయంలో మనం ఒకసారి ఇక్కడ చూస్తాం ఎహోవాను స్థుచించుడి మన దేవునికి స్తోత్రము గానము చేయటం మంచిది అది మనోహరము స్తోత్రము చేయుట ఒప్పిదము యహోవా ఏరుశలేమును కట్టువాడు చెదిరిన ఇస్రాయల్ను బోగు చేయవాడు గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయను వారి గాయములు నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు వాటికన్నిటిని పేరు పేరును పెట్టుతున్నాడు మనం గొప్ప మన ప్రభు గొప్పవాడు ఆయన శక్తి కలవాడు ఆయన జ్ఞానమునకు మితిలేదు లేదు యహోవాదీనులను లేవనెత్తి భక్తిహీనులను ఆయన నేలను కూర్చుని కృతజ్ఞత స్థుతులతో యహోవారిని సృతించుడి సితారాతో మన దేవుని సృతించుడి ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు భూమి వర్షమును సిద్ధపరచువాడు పర్వతముల మీద గడ్డిని ఒలిపించువాడు పశువులకును అరచుచుంటూ పిల్ల కాకులకును ఆయన ఆహారం ఇచ్చేవాడు గుర్రముల బలముందు ఆయన సంతోషించుడు నరువుల కాళిసత్వం ఎందు ఆయన ఆనందించుడు ఆయన ఎందుకు భయభక్తులు తన కృప కొరకు కనిపెట్టువారు ఎందు ఎహోవా ఆనందించువాడని ఉన్నాడు ఎరసలేమ యహోవాను దేవుని కొనియాడుము ఆయన నీ గుమ్మములను గడియలను బయల బయలపరిచి ఉన్నాడు ని మధ్య నీ పిల్లలను ఆశీర్వదించి విన్నాడు నీ సరిహద్దుల్లో సమాధానం కలుగు చేయవాడు ఆయనే మంచి గోధుములతో నిన్ను తృప్తిపరుచువాడు ఆయనే భూమికి ఆజ్నేంచేవాడు ఆయనే ఆయన వాక్యము బహువేగముగా పరిగెత్తును గొర్రబొచ్చు వంటి హిమము కురిపించువాడు ఆయనే బూడిద వంటి మంచు కణములను చల్లువాడు ఆయనే ముక్కల ముక్కలుగా ఉడగనులు విసిరివాడు ఆయననే ఆయన పుట్టించసలికి ఎవరు నిలవగలరు ఆయన ఆజ్నేయుగా అవన్నీయువు కరిగిపోవును ఆయన తన గాలి విసరజేయగా నీళ్లు ప్రవహించను ఆయన తన వాక్యమును యాబకు తెలియజేసిన తన కట్టడలను తన న్యాయవిధులను ఇస్రాయలకు తెలియజేసిన ఏ జన్మునకునూ ఇలాగ చేసి ఉండలేదు ఆయన న్యాయవిధులు వారికి తెలియజేయండి హోవాను స్తించడెప్పుడు ఇంత గొప్ప దేవుడు మనం కలిగి ఉంటున్నాం యహోవా దేవుడుగా కలిగినటువంటి ప్రజలు ధనిలని వాక్యం సెలవుస్తుంది ఈ యొక్క వాక్య భాగంలో మనము చూస్తే ఆయన అనేక విధాలుగా ప్రభువుని స్థుతిస్తుడం ప్రభువుని కనపరచడం చూస్తుంటాం కీర్తనకారుడు దావి మహారాజు తను రాసినటువంటి కీర్తనలో అన్నిటిలో కూడా ప్రభువుని స్థుతించటం ప్రభువుని కనపరచటం ప్రభువుని ఆరాధించటం ఆయన్ని కొనియాడటం ఈ ఆయన యొక్క గుణగణాలని విశ్లేషించటం ఆయన యొక్క ఔన్నత్యాన్ని ఆయన యొక్క ప్రభావ మహిమలను కొనియాడటం ఈ ఐదు ఆరు ముఖ్యమైనటువంటి అంశాలను మనం చూస్తుంటాం కీర్తనల మొత్తంలో కూడా అయితే ఇది ఎందుకు ఈ విధంగా రాయబడి ఉన్నదంటే మన జీవితాల్లో మన దేవుని యొక్క మహాన్నత్యాన్ని మన దేవుని యొక్క గొప్పతనాన్ని మన దేవుడు ఎటువంటి దేవుడు అని తెలుసుకోవటానికి ఈ కీర్తన గ్రంథం చాలా ఉపయోగపడుతుంది తెలిసిన మనము ఆయన్ని ఏ విధంగా ఆరాధించాలి ఏ విధంగా స్థితించాలి ఆయన యొక్క ప్రభావ మహిమలను ఏ విధంగా కొనియాడాలి ఆయన యొక్క మహిమను మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఆయన శక్తిని మనం ఏ విధంగా కొనయాడాలన్న విషయాలను గురించి మనం నేర్చుకోవాల్సిన వారంగా ఉంటాం ఇంకా దావీదు గ్రంథంలో దావీదు తన వ్యక్తిగత విషయాలను గురించి కూడా రాస్తాడు ఏమని నేను ఏ స్థితిలో ఉన్నప్పుడు నీవు నన్ను లేవనెత్తినావు నేను గొర్రెల కాపరిగా ఉంటుంది గత నన్ను నుంచి సింహాసనం మీదకి హెచ్చించడానికి నేను ఏ పాటి వాడిని అంటాడు అయ్యా నేను ఈ నేను దేనికి పనికిరాని వాడిని కదా వెంట వంటి వాడిని కదా నన్ను ఎంతగా హెచ్చించడానికి ఏ పాటి కలిగిన ఉపద్రవాల్లో మీరు నన్ను కాపాడినావు నేను మరణ పంచుల్లో ఉన్నప్పుడు నన్ను లేవనెత్తినావు ఈ విధంగా ఆయన అనేక విధాలుగా ఆవీదు దేవుని యొక్క కార్యాలని ఆ విశ్లేషిస్తూ ఉంటాడు తన జీవితంలో జరిగినటువంటి తన జీవితంలో దేవుడు చేసినటువంటి కార్యాలని ఆయన ఆ ఆరాధన పూర్వకంగా దేవునికి తెలియజేస్తూ ఉంటాడు ఈ విషయాల్లో వీటన్నిటిలో కూడా ముఖ్యంగా మనం చూసినటువంటి ఈ అధ్యాయంలో మూడు ముఖ్యమైనటువంటి విషయాలని మనం చూస్తున్నాం ఒకటి ఆయనకి ఆయనకి స్థితిని చెల్లించండి ఎవరెవరు స్థితిని చెల్లించాలి అంటే సమస్తమైనటువంటి సృష్టి ఆయన్ని స్థితించాలి అంటున్నాడు ఆయన ఎవరిని ఎందుకు ఆనందిస్తాడు అంటే ఎవరైతే ఆయన ఎందుకు బయటకు తెలియగలిగి ఇంత గొప్ప దేవుడు నిన్ను నన్ను ఏ విధంగా ఏర్పడుకున్నాడో ఏ విధంగా కోరుకున్నాడో ఈ వాక్యంలో మనం చూడగలం ఆయన ఏమంటున్నాడంటే ఇంత గొప్ప దేవుడు మనం స్టార్టింగ్ నుంచి చూస్తే ఎరుసలేం కట్టువాడు అన్నప్పుడు నీ హృదయమే ఎరుసలేం నీ హృదయంని కట్టువాడు ఆయననే గుండె వారిని ఆయన బాగు చేయవాడు గాయాలను కట్టువాడు నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించున్నాడు వాటన్నిటికీ పేర్లు పెట్టి ఉన్నాడు మన ప్రభువు గొప్పవాడు ఆయన అధిక శక్తి గలవాడు ఆయన జ్ఞానము లేదు ఎందుకు లేదు ఈ హోవాదేవులను లేవనెత్తివాడు నక్షత్రముల సంఖ్య ఆయన నియమించాడు అంట ఒక మన భూలోకము కన్నా అనేక రెట్లు పెద్దది అటువంటి నక్షత్రాలు కొన్ని కోట్ల కోట్ల నక్షత్రాలు విశ్వంలో ఉన్నాయి మను ఆ మొత్తం విశ్వంలో భూమిని చూసినప్పుడు భూమి యొక్క దుమ్ము ధూళితోటి ఒక ధూళి కణం తోటి ఇప్పుడు మనం ఏదన్నా ఆ ఒక దుప్పటి బిధిలిచ్చినామనుకోండి దాంట్లో ఏదన్నా ఉంటే ఇంత మురికి ఏదన్నా మట్టి ఏదన్నా ఉంటే దుమ్ము దుమ్ముగా ఇట్లా కణాలు అలాగ లేచిపోతాయి దుమ్ముంది పోయి దీంట్లో అంటారు అంటే ఆ దుమ్ములో ఉన్న ఒక కణవాన్ని తీసుకున్నామనుకో ఒక చిన్న అది మన కంటికి కూడా కనపడదు అటువంటిది భూమి ఈ మొత్తం సృష్టిలో టోటల్ సృష్టిలో అది కనపడడం కూడా కనపడదు మొత్తం ఆ విశ్వంలో ఆయన సృజించిన దాంట్లో దాంట్లో ఉన్నటువంటి ఒక మనిషిని సృజించి ఆ మనిషిని గురించి అంటున్నాడు దేవుడు నీ ఎందు నేను ఆనందిస్తానని అంత గొప్ప దేవుడు నీ జీవితం గురించి నా జీవితం గురించి ఎటువంటి అభిప్రాయం కలిగి ఉన్నాడు చూడండి ఆయన నువ్వు ధీరంగా ఉంటే నిన్ను కరుణిస్తానంటున్నాడు ఆయన ఏమంటున్నాడు నేను వీటన్నిటి బలమైన నేను సంతోషించను కానీ హోవాయందు భయభక్తులు కలిపేందా ఎందును ఆయన కృప కొరపు కనిపెట్టుకుని వారి ఎందును నేను సంతోషిస్తాను అంటున్నాడు ఆయన ఈ ఈ గొప్పతనంను ఇంకా మాట్లాడుతూ మాట్లాడుతూ పంతొమ్మిదో వచనంలోకి వస్తే ఆయన ఏమంటున్నాడు యాకోబునకు తన వాక్యమును తెలియజేసిన యాకోబు అంటే ఎవరు మనమే ఇస్రాయల్ గాకముందు మనం రక్షించబడక ముందు యాకోబు వంటి స్వభావం మోసకరమైనటువంటి స్వభావం కలిగినటువంటి వారు లోక సంబంధమైనటువంటి స్వభావం కలిగినటువంటి వారు మనల్ని యేస్ ప్రభు ఇస్రాయిల్ గా మార్చినాడు ఆత్మీయ ఇస్రాయిల్ అంటే ఎవరు మనమే ఆత్మీయ ఇజ్రాయిల్ మనకి ఆయన వాక్యాన్ని ఇచ్చిందంట ఆయన కట్టడలను మనకి తెలియజేసిందంట ఆయన న్యాయ విధులను మనకు ఇట్లా ఆయన ఏ జనానికి చేసి ఉండలేదంట అయితే ఏంటిదేవా ఏ జనానికి కూడా తెలియజేసిండలేదంటే మన ముందలు అనేక తరాలు గడిచిపోయాయి మన తర్వాత కూడా అనేక తరాలు రావచ్చు కానీ ఈ లోకంలో నిన్ను నన్ను ఆయన ఏర్పాటు ఆయన మహిమ కొరకు ఆయన యొక్క ప్రభావ ఘనతలు సాటించడం కొరకు ఆయన యొక్క స్వకీయ సంపాద్యంగా నిన్ను నన్ను ఏర్పాటు నేను ఎంత గొప్ప ఔన్నత్యం ఎంత గొప్ప ఆ ఎంత గొప్ప అనుభవం దేవుడు మన జీవితాల్లోకి తీసుకొస్తున్నాడు ప్రభు మన జీవితాల్లో ఇంత గొప్ప దేవుడు మూడు విషయాలని ఆయన ఆశిస్తున్నాడు ఒకటి ఈనత్వం యహోవాది నువ్వు రెండోది ఆయన తన ఎందు భయభక్తులు గలవారు ఎందు తన కృపలు కనిపెట్టుకుని వారు ఎందు ఆయన ఆనందించి వాడని అంటున్నాడు ఇంత సృష్టి ఎందు ఆయన ఆనందించట్లేదంట ఇంత పెద్ద విశ్వం ఎందు ఆనందించట్లేదు ఆ దిమ్ముదేవుడిగా ఉన్నటువంటి మన మన భూమిలో ఉన్నటువంటి మన కొరకు ఆయన ఆనందించేవాడని అంటున్నాడంట ఆ తర్వాత పంతొమ్మిది వచ్చినం చూస్తే ఆయన కట్టడలను న్యాయ విధులను నీకు తెలియజేసిన అంట ఏ జనానికి కూడా నేను చేయలేదు నీకు తెలియజేసినాను అంటున్నారు కాబట్టి ఇంత ధన్యత కలిగినటువంటి జీవితం దేవుడు మనకి కాబట్టి అటు అనుభవం ద్వారా దేవుడిని మనం ప్రశ్నిద్దాం ఆయన్ని గణపరుద్దాం దేవుడి వాక్యాన్ని ఆశీర్వదించడం కాక లో ఎస్ తీస్తున్నాం ముమ్మటి ప్రభావం చిత్త మాట్లాడిన ప్రభావ కిచెన్ తోలిక్కల వందనాల ప్రభావీ మార్నింగ్ మార్నింగ్ మాకు మీ యొక్క జీవాహారాన్ని ప్రభావిస్తున్నందుకు మీకు వందనాల క్రమ మీకెంతమంది ప్రతి ఒక్క ధన్యత లేదా వాళ్ళందరికీ ప్రతి ఒక్కరు మొకరించి ప్రభావపు పడి మీ యొక్క వాక్యాన్ని స్వీకరించి ముందుకు నడవాల ప్రభావ మీరు అక్కడ అతి తోర్లో ప్రభావ నెక్కులకు సిద్ధపడాల సిద్ధపడి ఉండాల ప్రభా సహాయపడండి ఈ యొక్క పశుధాత్మ శక్తి చేత ప్రభావం ఎందు నుంచి చేయగలం ప్రభా పంతకాలం కొంత ఆలోచనతో చేయలేం ప్రభావం బంధించండి ప్రభావం కృపాల కంటికెళ్ళం ప్రతి ఒక్క బిడ్డని అభిషేకించండి సేవల బలంగా వాడుకోండి ప్రభావ సహాయపడమని ప్రశ్న ఇది కాలంలో మీరు మాకు అనుగ్రహించినటువంటి సమయానికి కొందనాలు మీ బిడ్డలతో కలిసి నేను కూడా మీ వైపు చూడటానికి అనుగ్రహించిన కృపకరే నీ కొందనాలు అయ్యా ఎంత ఈయన నమ్మదగిన దేవుడుగా ఎంత అయినా ప్రియం కలిగిన జీవితాల్లో నాకే మీ కొందనాలు తండ్రి మేము బ్రతుకున్నాం జీవిస్తున్నాం చెల్లిస్తున్నాం అంటే మీకు ఉచితమైన కృపదేవాదానికి తండ్రి ప్రంగుల పిండి రాజా ఈ యొక్క ఇది కాల సమయంలో తండ్రి కీర్తన గ్రంథం నూట నలభై ఏడవ అధ్యయనం మాట్లాడుతూ వచ్చినారు తండ్రి ఎంతో నమ్మకమైన తండ్రి గొప్ప దేవుడు అయిన ఆకాశ మహాకాశాలను సృజించిన దేవుడే తండ్రి అయ్యా నా నేను నివసిస్తున్నటువంటి భూమి కంటే కొన్ని వేల రెట్లు పెద్దదైనటువంటి నక్షత్రాలున్నాయి అయ్యా అటువంటి నక్షత్రాలు కోట్ల కొలదిగా నక్షత్రాలు ఉన్నాయి తండ్రి ఈ విషయాలు ఎంతో గొప్ప విషయంలో దుమ్ముదు అయినటువంటి నా యొక్క భూమిలో అయ్యా వెంట వంటి వాడినటువంటి నన్ను అయ్యా ఏర్పాటు చేసుకొని నన్ను ప్రేమించి నీకు వ్యతిరేకంగా జీవించినప్పటికి నీ జీవించినప్పటికీ అయ్యా లేక ఏం సార్లు నీకు వ్యతిరేకంగా జీవించిన మీరు నన్ను ఉపేక్షించలేదు కానీ ప్రేమించి కరుణించి అయ్యా ఆ కృప చూపినందుకు నేర్పించుకుంటున్నాను కంటే చూస్తున్నాను కోరుకుంటున్నాను వేడుకుంటున్నాను తండ్రి సహాయం చేయండి అంత గొప్ప దేవుడుగా నాకు జీవితంలో ఉన్నందుకే నీకున్నాడు అయ్యా నా జీవితం నుంచి మూడు విషయాలను మీరు ఆశిస్తున్నారని ఉదయం సెలవుస్తున్నారు అయ్యా ఒకటి దీన్ని మనసు కలిగి ఉండేవాళ్ళని కోరుతున్నారు అయ్యా రెండోది నీ అందు భయోక్తులు కలిగి ఉండవాలని కోరుతున్నారు అయ్యా మూడోదిగా అయ్యా నీ యొక్క వాక్యాన్ని నాకు ఇచ్చినారు తండ్రి ఆ వాక్య ప్రకారం జీవించవాలని కోరుతున్నారు అంటే అయా ఈ యొక్క మూడు వాక్యాలని అయ్యా ఈ మూడు విషయాల్ని మా జీవితాల్లో దాచుకోవటానికి అయా ఆ విధమైనటువంటి జీవితం మిమ్మల్ని ఘనపరిచేవారంగా మిమ్మల్ని మహిమ పరిచేవారంగా మా జీవితాలు ఉండడానికి సహాయం చేయండి చర్య వచ్చిన మీ కొందనాలు వారి యొక్క కుటుంబాలకై వారి యొక్క రెంగుల తండ్రి సేవ పరిచర్యకై అయ్యా వారి ఎడల మీకు ఉన్నటువంటి ప్రేమ కనికరాలకై మీకు అందనాలు దేవ ప్రతి ఒక్కరి జీవితంలో మీరు పెట్టినటువంటి ఆత్మీయమైనటువంటి భారములకై అయ్యా నశించిపోతున్న ఆత్మల పక్షాన మీరు ఇచ్చినటువంటి భారానికై నేను కొందరు ఆచరించుకుంటున్నాను పెంగుల తండ్రి మెహంగళ రాజుతిస్తున్నాను తండ్రి ఈ లోకంలో అయ్యా ఈ యొక్క సమయంలో ఈ యొక్క స్థితిలో మమ్మల్నించినారు ఈ యొక్క సామర్థ్యాలు ఇచ్చి కాపాడుతూ తండ్రి అందులోకైనా నీకు కొందరు ఆచరించుకుంటున్నాను తండ్రి అయ్యా మీ కొరకు జీవించడానికి అయ్యా కొన్ని ఆత్మలన్న మీ కొరకు రక్షించడానికి అయ్యా మీ కొరపై పనిచేయడానికి దేవాటవరమైన మమ్మల్ని వాడుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి ద్వారాలు తెరవబడిలాగన అయ్యా మా జీవితాలు క్రమపడులాగన అయ్యా మీకు ఇష్టమైన పాత్రలుగా అయ్యా మీరు వాడదగిన సాధనాలుగా మమ్మల్ని చేయమని నన్ను చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రంగులుగిన రాజా మహింగులుగా తండ్రి అఖిర దినాల్లో ఉన్నాం అయ్యా అతి దినాల్లో ఉన్నాను తండ్రి అయ్యా అనేక సంవత్సరాలు లోకం కొరకు వెచ్చించిన అంతేమో కొంత సమయాన్ని కొరకు విర్తించడానికి కృష్ణను గ్రించుకుని ప్రార్థిస్తున్నా తండ్రి ప్రేమ కలిగిన రాజా కలిగిన తండ్రి మా జీవితాల కలిగిన ప్రేమకై దయకై మీ కొందేమే చూస్తూ మీ పాదాలు పెట్టుకుంటూ శ్రీ క్రీస్తు వారి ప్రసిద్ధమైన నామలు మృతమాలి అది విని మన చేయండి ఇంకెట్ల ద్వారా వాక్యం లేనిస్తాం పరిశుద్ధమా కనిపిచ్చేయండి ఈ వాక్యం గడప నడవాలని సర్వీకారం చేయండి ఎంతో మంది వైరస్ వచ్చింది బిడ్డ మొత్తం తాకండి వాళ్ళ ఆత్మీయ లక్ష్యం నా దివాని పది అలా అనవే సుతులు వాళ్ళ ఆత్మ తెలువ లేప్రభ అది ప్రేమ తాకలి వాళ్ళు ధ్యానం చేయని తిరిగి లేవలేసనీ పక్షుభాతం ఇచ్చి మన తిరిగి ప్రభావం అది కనుకరించి నా ప్రభావితం పొందాలి సుప్రభ నా ఇంత మంది మనకు ఆలోచన పది కుటుంబం జీవించని పది కుటుంబం ప్రభావం జ్ఞానం ఆకుండా పది కుటుంబం చిన్న పిల్లల్ని పెద్ద పిల్లలు సేవ చేయాలి సుప్రభ అలా అక్కడ సమీపించింది ఈ సుప్రభ నీకు సేవ కోటా ఇస్తారందంగా తీసేసి అనడియ స్వైతాన్ని గర్తించి కాల్ చేసి నా దేవా సేవలు అందరూ నడిపించి నూతన నూతన కృపా మీద కృపెట్టుకుని అనడియా వైరస్ బిడ్డ స్వచ్ఛపరిచి వాళ్ళకి స్వార్థం చేసి డాక్టర్ మంత్రి పతికి సువార్త పోవాలా పోలీసులకు అందిస్తాము స్తోత్రం ప్రభా పరిశుద్ర గొప్ప దేవ సర్వశక్తి మంత్రుడానికి వందా ఇసయ్య అబ్రహాం ఇసాక్ యాకూబ్ లో గొప్ప దేవ పరిశుద్ర కృపడానికి వందలు ప్రభా ఈ గడిచిన కాలం అంతా మమ్మల్ని సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకున్నారు మమ్మల్ని సజీవులెక్లో నిలబెట్టుకున్నారనైనా దివారాతులు మమ్మల్ని కాచి కాపాడి మీకు నూతనమైన కృపను మాకు అనుగరించినారు దాన్ని నీకు వందా ప్రభా నీకే కృతజ్ఞతలు అర్పించుకున్నం సమస్త ఘనత మహిమ ప్రభావం నీకే సమర్పించుకుంటున్నాం అయినా గొప్ప దేవ ఇక దినం ఎంతో మంది చూడలేకపోయినారు మమ్మల్ని సజీ లెక్కల పెట్టుకున్నాను నైనా నీకు వందాలి ప్రభా ఇక దినం ప్రభా మీ వాక్యం ద్వారా మమ్మల్ని ఎంతగానో బలపరిచినా నీకు వందాలి సయ్య ని శృతించే కృపను మాకు అనుగ్రహించినారు ఓ ప్రభా నా తను మేము ఏ పాటి వాళ్ళం ప్రభాయన మట్టిలో వంటి వాళ్ళం ప్రభావ పురుగులాంటి వాళ్ళం ప్రభా అయినగాని ప్రభా మీరు మమ్మల్ని ప్రేమించినయన మీ వాక్యని మీరు మాకు అనుగరించినారు ప్రభా నీకు అన్నాల నిస నీకే స్తులు స్తోతాలు అర్పించుకుంటున్నాం నైనా సమస్త ఘనత మహిమ ప్రభావం నీకే సమర్పించుకున్నాం ప్రభావ ఈ కొద్ది కాల మీరు మాతో మాట్లాడినారు ప్రభావకు అన్నాను ప్రభావం మీకు తాజా మనని మీరు మాకు అనుగరించినారు ప్రభావ ఆయన గుండె చెదిరిన వారిని మీరు బాగు చేసే దేవుడు అన్నారు అనేక హృదయాలు ప్రవణ తండి ఇసు ప్రవణ తండి చెదిరిపోయిన ప్రభావ అనేక హృదయాలు గాయపరచబడినైనా స్వస్థపచ్చే దేవుడు మీరు ప్రభా వాళ్ళ హృదయాలు స్వస్థపచ్చండి వాళ్ళ స్వస్థపచ్చండి సైతాన్ని బంధకాల నుంచి ప్రభ మనుషులకు విడుదల కల్పించిన నీకు అన్నాలి గొప్ప దేవ ఈసు ప్రభా హృదయం ఎంతకంటే అన్నిటికంటే బహు వ్యాధి గలది మోసకరమైంది ప్రభా గ్రహించేది మీరు తప్ప ఎవరు గ్రహించలేరు ప్రభా ఆయన ప్రతి ఒక్క బిడ హృదయాన్ని మీరు ఓ ప్రభావ మీరు తాకని ప్రభావం హృదయాలు మార్పు చెందాలా మీ వైపు తిరగాల మీరే నిజమైన దేవుడిని తెలుసుకోవాలన్నా సహాయపడండి ప్రతి ఒక్కరు దర్శించండి నీ వాక్యంలో ఎన్నో విషయాలు మీరు మాకు చూపించినా నీకు వందాలి మీ వాక్యం వేగంగా పరిగెత్తుంది ప్రభావ నైనా ఏ సయ్యా నీకు మీరు మాకు అనుగ్రహిస్తున్నారు నీకు వందాలు ప్రభావ నీకు స్థుతులు స్తోతాలు అర్పించుకోవడమైనా ప్రతి క్షణం ప్రతి దేనం ప్రభు నేను శృతించాలా నేను ఘనపరచాలా నీ నామాన్ని హెచ్చింపజేయాలా ప్రభావ అన్ని జనులు అనేక ప్రాంతాల్లో ప్రభా తండ్రి నేను మైమపరచాలి నేను కీర్తించాలా నీ నామం ప్రకటించాల ప్రభావ అలాంటి బిడ్డలుగా మీరు మమ్మల్ని తాయజీ ప్రాదిష్టమైన గొప్ప దేవానికి వర్ణానికి యుగ సమాప్తి చివరి అంచులు మేము ఉంటుందిగా మీ రాకుడు సంబంధించిన ప్రతి ప్రవేశ మా కాలంలో నెలతోన్నాయి బహుభయంకరమైన కాలాలు మేము ఉంటున్నాం ప్రభా ఓ ప్రభా అనేక చోట్ల అనేక ప్రాంతాల విగ్రహార్థన ఎక్కువైపోయింది ప్రవ అయినా ప్రతి హృదయాలు తాకనే ప్రభావ నాకంటే ఎక్కువగా మీరు దేన్ని ప్రేమించిన గానీ విగ్రహంతో ప్రభా మాలో ఇంకేమైనా విగ్రహాలు అంటే తొలగించమని ప్రార్ధిష్టమైనా ప్రతి దశలో ప్రభ మీకంటే ఎక్కువగా ఈ లోపల మేము దేన్ని ప్రేమించదు ప్రభావ అది ఇప్పుడు అది మానండి దూరం అవును కాక అలలు యాస్ ప్రభావ మీరు సాయపడండి ప్రతి క్షణం నిన్ను ప్రేమించాలా నిన్న మీ ఆరులైన కట్టలు మేము అనుసరించి మీ నీతిని బట్టి మేము నడుచుకోవాలా పరిశుద్ధంగా జీవించాలా యథార్థంగా జీవించాలా ప్రభావ ప్రతి దశలో పరిశుద్ధంగా జీవించాలని మీరు సాయపడండి ఆత్మ వలైన కట్గా మేము మీ వాక్యం లేకుంటే మేము పరిశుద్ధంగా జీవించలేమునైనా మీ వాక్యాన్ని హృదయాన్ని స్థిరపరచండి మమ్మల్ని బలపరచండి మమ్మల్ని కనికరించే దేవుడు అని ప్రభా మమ్మల్ని ఎంతగానో ప్రభా ప్రేమించే దేవుడు వేస్తానికి వంద ప్రభా వేస్తానికి వందల ప్రభావరా తొరుగుంది ప్రభావ సిద్ధపడాలీకులు సిద్ధపరచాల ప్రభావ వైరస్ బాధితులు అందరినీ మీరు స్పష్టపరచమని ప్రాధిష్టమైన ఓ దేవాల పాపను క్షమించని కనికరించమని ప్రాధిష్టం విజృంభించినయన ప్రపంచం అంతా సెకండ్ స్టేజ్ లో ప్రభావ వైరస్ తాండవీసే ప్రభావ ఎవరు ప్రభావం గ్రహించని స్థితిలోన్నారనించమని ప్రాధిష్టమైన వాళ్ళ ఆత్మనీయతలు ఇప్పని ప్రభావి ఓ దేవ ఈసే ప్రభావ జీతాలు మీకు సమర్పించుకొని మీ కొరకు జీవించే బిడ్డలుగా మీరు తయారు చేయను ప్రభావ ప్రతి బిడ్డ మీరు ఆకర్షించుకుని అయినా ఎవరు కూడా మీ అద్దకు రాలేరునైనా కృపగల తండ్రి నీకు వందాలు ఏసాయ్యా మీరు ప్రేమించే దేవుడు నీకు వందాల ఘోర పాపి నేను క్షమించే దేవుడు ఓ దేవ ప్రతి బిడ్డ మీరు క్షమించని కనికరించమని ప్రార్థిష్టమైన ఓ గుర్తించే వాళ్ళు నా ఏసయ్యా నా నీకు వందాలి ప్రభావాల జీవితాలు సమర్పించుకొని జీవించాలని సాయపండి వైరస్ పద్యులందరూ క్రైస్తవ సంఘం ప్రభావ సర్వశక్తులకు రావాల ప్రభా అబద్ధ బోధించ విడుదల పొందాలా సత్యాన్ని గ్రహించాలా నిశృతించాలా ప్రభా అనే కు చోట్ల ప్రభావ మీ వాక్యని ప్రకటించాలా ప్రభావ నా దేవనా ప్రభావ చర్చికి మీకు ఎంతగానో పవర్ ఇచ్చిన ప్రభావ అది ప్రభావ వాడుకుని స్థితులు ఉన్నారు ప్రభావ కణికించథిస్తున్న వాళ్ళు కలిగించిన వాళ్ళ ఆత్మీయతలు ఇప్పండి ఆ మొదట స్థితిని ఆ మొదట క్రియని చేయాల ఈశ్వ్రభ మారి మనసుపంది మీ వైపు తిరుగులాగని మీరు సాయపడను ఆయన నీకు గొప్ప దేవ నా తను మా దేశంలోకి గొప్ప గొప్ప సేవకు మేము లేవలేతను ప్రభావ నుంచి కూడా సేవకులు లేవాల ప్రభావ మీ శక్తిని ధైర్యంగా ప్రకటించాల ప్రభావ ఆయన ఈశ్వర్రభ ఎంతో భయంకరమైన కాలంలో మేము ఓ ప్రభావ దుష్టుడు బహు విజృంభించుకుని పనిచేస్తున్న ప్రభావ దేవ ఈశ్వ్రభ ఎంతో భయంకరంగా మనుషులు పడుతున్నాడు ప్రభావ ఆయన ఎంతో మంది ప్రభు భ్రష్టత్వంలో పడేస్తున్నారు ప్రభావ పాపంలో పడేస్తున్నారు ఆయన ఓ ప్రభావ తన ఎన్నికలు ప్రభావ గ్రహించిన స్థితిలో ఉన్నారు ప్రభావ సైతం వాళ్ళు విజయం పొందలే స్థితిలో ఉన్నారని మీ శక్తిని పొంది పట్టుకొని కూడా ప్రభావ నాది వాళ్ళు గ్రహించేలాగానే వాళ్ళ ఆత్మీయతలు ఇప్పండి ప్రతి దాని మీద వాళ్ళు విజయం పొందాలేసే ప్రవా నాయన శత్రు బలం మీద మీరు అధికారం ఇచ్చిన అధికారం ఈ మహిమార్థమే ప్రతి ఒక్కరు వాడుకోవాలా ప్రభావాయన ఏసయ్య ఈ చివరి కాలంలో ప్రభావ నా తని భయంకరమైన కాలంలో మేము ప్రతి క్షణం మేము జాగ్రత్తగా నోటి ప్రవర్తన మా ప్రవర్తన మా చూపులు మా తలంపులు మా ఆలోచనలు ప్రతి దశలో మేము మీరు సహాయపడమని ప్రార్థిష్టం నేను భయం భక్తి కలిగి మీరే మాకు సహాయకులు ప్రభావ నీకు అందాలేసయ్య ఓ దేవాతి దేవ గ్రూపులో ఉన్న ప్రతి బ్రదర్స్ ని వాళ్ళ కుటుంబాలని దీవించి ఆశ్రదించండి అగ్నికాంచిన ప్రభ దృష్టి నుంచి మీ వాళ్ళ మీరు కాపాడని మీ కృపలో భద్రపరుచుకున్నాయి నీకు అందాలి ఓ ప్రభ చీకటి కాలంలో శ్రమల కాలంలో ఉంటున్నాం మా కుటుంబాలు మేము మరి విశేషంగా ప్రభావ ఎంతో మంది నశించిపోతున్న లోకంలో వాళ్ళందరికీ ప్రభుత్వార్త ప్రకటించాల చీకటిలో ఉన్న జనులు ఆశ్చర్యకర మీ వెలుగులోకి రావాల ప్రభావ తండ్రి వేస్తూ ప్రభు మీరు మమ్మల్ని వెలుగుగా తయారు ఆ వెలుగును మేము ప్రకటించే వారిలాగా మేము ఉండాల ప్రభావ నా దేవ నా ప్రవణతని ప్రతి వాక్యం మేము విని ప్రకారం దాని ప్రకారంగా జీవించాలని సాయపడమని ప్రార్థిస్తూ మర్చిపోకుండా అరుదేళ్ళు మేము భద్రపరచుకోవాలా నైనా మేము పరిశుద్ధంగా జీవించాలా ప్రభావ ఓ ప్రవణతని ఇస్తే ప్రవణతని కంఠభూషణలుగా మేము దగ్గర ప్రభావ మీ వాక్యా ప్రభావి తండ్రి వాటిని జీర్ణించుకోవాల ప్రభు దాని ప్రకారంగా జీవించాలని అను అనుభవపూర్వకంగా ప్రకటించాలని అయినా అలాంటి సేవా జీతంలో మమ్మల్ని నడిపించమని ప్రధమైన యువదే కాల సమయంలో ప్రభావ తండ్రి మీరు మాకు సహాయకులుగున్నారు ప్రభా మీరు కృపణించిన నీకు వందాలి సయ నీకు వందాలని ప్రభా థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ మీ సాయం చేత నడిపించండి ఒక ప్రభుత్వ చేయి ప్రతి పని వాటి అంతట్లో విజయం అనుగరించండి ప్రతి బిడ్డల ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ స్థలాల్లో ఉన్నారో క్షేమంగా ప్రభావ బిడ్డల ఇంటికి చేర్చమని ప్రార్థిష్టం మీకు కృపలు భద్రపరచుకోమని ప్రార్థిష్టం ఆయన చీకర శక్తులు విజృంభిస్తాయి ప్రవ్వాసం మేము ప్రార్థనలు మేము గడపాలా ప్రవ్వా ఈ లోకపు మాలిని అంటకుండా ప్రతి క్షేణం పరిశుద్ధంగా యదార్థంగా మీ నీతిని అనుసరించి మేము అలాంటి బిడలుగా మమ్మల్ని తయారు చేయండి మీరు ఆఖరి తొలిగింది ప్రభు మీరు సిద్ధపడాలి అనేక మీరు అలాంటి సేవ జీవితాలకు మమ్మల్ని నడిపించి ఈ నామాన్ని మేము తెచ్చుకుని మీరు ఆఖరికి మనందరినీ సిద్ధపరచుకోమని ైనా ఏక దర్శి కాలం అంతా కాపాడి సురక్షితంగా సజ్జులెక్కలు ఎంతో వర్ణాలు కావా ఏక జన్మని ఆర జన్మని మళ్ళీ ముందు ఎంతో బరణాలు చేయా మిమ్మల్ని మహిమ పరిచి బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయమని ప్రార్థిస్తున్నాం లేదా రక్షణ ప్రణాళికలో చివరి వరకు సహించాలని కాపాడమని ప్రార్థిస్తున్నాం అన్నిటిని సహించాలని సాపడమని ప్రార్థిస్తున్నాం దిబి ఆచరించండి అది చేసిన పనుల్లో విజయం దేచండి ముఖ్యంగా వైరస్ బాధితులను ఆదరించండి సొసకు దండి వ్యాక్సిన్ బారిన పడకుండా కాపాడండి దాని ఎఫెక్ట్స్ న్యూట్రలైజ్ చేయమని ప్రార్థిస్తున్నాం కానీ భూ ప్రభాస్లో నేను ఉంటున్న కాలం కాలం అవును ప్రవర్స్ అయితే విజయం నుంచి పనిచేస్తున్న ప్రభాస్ అవున వీరికే వాణి ఆ యొక్క వాడి కురికలను గ్రహించి వాటిని కూలవకలా ఉన్నమాని కాదు ప్రతి ఆదరించండి ఆశీర్వించండి బలపరచండి ప్రభావ నూతనమైన గురించి నడిపించనిదైనా మమ్మల్ని అందరినీ మీరు ఆకర్షణపరచుకోండి జనమంతా మీ సాంచమని ఏ సుక్రీస్తునం ఆచరించాం తండ్రి మన పరమైన ఏ సుక్రీస్ యొక్క కృప సమాధానం నడిపిస్తూ మనందరికీ సదాకాలం తోడగి మెయిన్ అన్న హైదరాబాద్ హైదరాబాద్ అయిపోద్ది అన్న మండే బయలుదేరతా అన్న హైదరాబాద్కి మండే వస్తుండే బయలుదేరు రేపు కొన్ని బ్యాప్ నగర్ అవున రేపు ఉన్నాయి మళ్ళీ ఇరవై ఆరో తారీఖు మనం అదే కడదాం అనుకున్నాము అది వెనకనికే ఉంది కదా అట్లనే అవున వాళ్ళు మళ్ళా చివరికి పైననే కట్టుకున్నారంట మనం అందుకే వెళ్ళి వాళ్ళు ఫస్ట్